గొప్ప దేవ శక్తిమంతుల జీవం గల తండ్రి దివారహామి కృప నిర్పించుకున్నదాన గొప్ప దేవ ఈ గడిచిన కాలవంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపలు భద్రపరచుకునైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్న దీవారాత్ మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం కనిగిరించిన నీకు అన్నారు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరి యుగంలో నీకే కలుగునగా నా దేవ నా ప్రభుత్వ ప్రభావ మీ వాక్యం మీద ధ్యానించబోతున్న ప్రభావ మీకు నూతనమైన పర్షదార్త్మ అభిషేకం కలిగించిన వాక్యం మీద సత్యాన్ని గ్రహించలాగనా ఓ ప్రభావ అంతరంగా కూర్చుని మీరు బలపచ్చండి అంతరంగా కూర్చుని స్వస్థపచ్చండి ఆత్మీనేతలు ఓ ప్రభ స్వస్థపచ్చని ప్రభావ మీక్యంలో చూచేలాగన మీరే మాకు సహాయకులు నడిచిపచ్చని ప్రభావ నా దేవ మీ వాక్యం మీద అర్థం చేసుకునే ప్రభావ ఆయన మా జీవితాలు అవలంబించుకునే అనుభవపూర్వకంగా మీరు ప్రకటించలాగనా మీకు ఆత్మ నడిపింపు దుకు ఆధిపైనా రానబెడ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకలు ఈ కారణం అంత ప్రభావం మీరు ఆధిపత్యం నడిపించండి పరుషుదించిన వాక్యం నిర్మాతలు మాట్లాడి ఈ నామానికి మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుధ నామం ప్రార్థిస్తుండ్రి ఆమె అర్ధము చే పిన వినయమస్కుడా విధేయత అర్ధము చే పిన వినయమస్ కుడా విధేయులుగా ఉండమోదిరిచు పిననాయ విధేయతకే అర్థము చేపిన వినయమస్కుడా విధేయులుగా ఉండమాదిరిచూపిన నాయసయ్యా అవిదేయత తొలగించుమయా నిధీల మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నిధిన మనసు కలిగించుమయా విధేయతకి అర్థము చెప్పిన వినయమనకుడా విధేయులుగా ఉంద మాదిరి చూపిన నాయసయ్య పరిచర్య చేయుట కై ధరకి వచ్చిన త్యాగము తిరిగి ప్రతిచర్య చరిగించక పాపిని క్షమించిన ప్రేమ దీక్తి పరిచర్య చెయ్యుటరణికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతిచర్య చెయ్యక భగవాని క్షమించిన ప్రేమ దీక్తి శ్రీలో అమర ంతగా నీవే తగ్గించుకుంటీవీ శ్రీలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకుంటీ అధికముగా హెచ్చింపబడితీ అధికముగా హెచ్చింపబడితీ అవిధేయత తొలగించుమయా నిధిన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నీ దిన మనసు కలిగించుమయా విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్సుడాధేయులుగా ఉంద మాదిరి చూపిన నా పరిపూర్ణమయీ నభయ భక్తులూ తంది కిలో బడుతీవీ ప్రతి విషయములో పంపిణ వీ చిరవేచి పరిపూర్ణమయీ నభయ భక్తులూ తంద్రి కిలో బడుతీ ప్రతి విషయములు పంపినవని చిత్తము నెరవేర్చితీ శ్రమలు పొందూడని దేవునిచే పిల్లబడితీ శ్రమలుప జ కుడవని దేవునిచే పిలవబడితీవీ రక్షణకుడవైతీవీ రక్షణకు కారకుడవైతి అవిధేయత తొలగించుమయా నీ దిన మనసు కలిగించు మయా అవిధేయత తొలగించు మయా మనసు కలిగించు మయా విధేయతకి అర్థము చెప్పిన విధయ ప్రార్థన చేసి ఈరోజు ఆ క్రమానికి సంబంధించిన విషయం ధ్యానిస్తాం మెల్కేసేదకు క్రమం క్రమం అంటే ఏంటనేది కేవలం ఆ క్రమంకి సంబంధించిన విషయాలే ధ్యానిస్తాం ఈరోజు మన రేపటి తిన మరి కొంత డీటెయిల్ గా వెళ్దాం ఆయనకి ఎందుకు తండ్రి తల్లి అతనికి ఎవరు లేరు సృష్టికి ఆరంభంలో ఉన్నవాడన్న విషయాన్ని చేస్తాం రేపు ప్రార్థన చేసి చేసుకుంటాము వాక్యాన్ని పరశుద్ధ్రభకు తండ్రి మీకు వదనాలనైనా మహోన చడేవ మహిమ స్వరూపి మీకే వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభ మీరు మాకు మీకు ఎంతో వదనాలు తండ్రి మీకు వాక్యాన్ని ధ్యానించడానికి ఆశ ఉంది ప్రభ మాకు అవును ప్రభా అనేకమైన పనులతో నలిసిపోతున్నాం కనికరించండి తండ్రి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మేము ప్రతి పని త్వరగా ముగించుకోవాలా ప్రభా దాని తర్వాత తండ్రి నేను మిమ్మల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తను న్యాయంగా తండ్రి ఓ ప్రభా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించాలనైనా అటువంటి బిడగా అటువంటి భాగ్యాన్ని మళ్ళీ తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం నైనా కానీ ప్రభా మీరే మాకు సహకులు కూడా నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు తండ్రి సమస్త ఘనత మహిమ మీకే చెల్లెన దాకా హలలియ ప్రభా ఇటువంటి కాలంలో మా పూర్వీకులు లేకుండానైనా కాని ప్రభావ మమ్మల్ని ఎందుకు కాలం పెట్టినరో తండ్రి మీరు మాకు బయలుపరిచినారు తండ్రి ఇటువంటి కాలంలో తండ్రి మళ్ళీ అనేకులకు మీ యొక్క నీతిని సత్యాన్ని ప్రకటించడం కొరకే మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినారు ప్రభావ కాబట్టి తను మళ్ళీ జాగ్రత్తగా ఓ ప్రభావ జీవించాలా మీ కొరకు నిర్లక్ష్యం లేకుండా తండ్రి లోకాతీతంగా జీవించకుండా యథార్థతతో పరిశుద్ధతతో మేము జీవించాలా అటువంటి సేవా జీవన విధానంలో మమ్మల్ని నడిపించి మీ కొరకు సాక్షులు ఈ యొక్క వాక్యం అంతట్లో మీరే ఆధిపత్యం భయించమని ఈ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మెయిన్ నిన్నటి దిన మొన్నటి దినంలో కూడా మనం చూసిన ఒక ముఖ్యమైన వాక్యం ఏంటంటే కీర్తన గ్రంథము పదవ అధ్యాయంలో దావిద్య రాజకీయ విషయం అర్థమైంది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పౌలు ఖచ్చితంగా కీర్తన గ్రంథం చదివిండు కాబట్టి పౌలు కూడా యొక్క హెబిల్ రాష్ట్ర పత్రికలో దాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు అయితే ఒకసారి మనము ఆ కీర్తన గ్రంథము నూట పదవ నెల చూస్తాము నాలుగో వచనంలో మిల్కీ క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువ ఇందు అని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని కాబట్టి ఇక్కడ మిల్కీ క్రమము అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ క్రమానికి సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఈరోజంతా ఎందుకంటే ఈ క్రమము తపద్దు కానీ టెంపరీగా ఆ క్రమం నుంచి దేవుడు అహరోను సంతతిని తీసుకొచ్చిండు లేక లేవి గోత్రికులను తీసుకొచ్చిండు లేవి యాచకత్వాన్ని తీసుకొచ్చిండు అది టెంపరీ అన్నట్టు టెంపరీ అంటాం కానీ చాలా వేల సంవత్సరాలు కదా ఇప్పుడు ఆదాం మొదలుకొని నోవా వరకు అది మెలిగిసేది నోవా తర్వాత నుంచి మనం అది చూస్తూ ఉంటాం నోవా తరం నుంచి ఆ క్రమము ఏ రీతి ఉందనేది ఆ నోవా కాలం తర్వాత అబ్రామ్ రావడము తన సంతానం రావడము దాని తర్వాత వీళ్ళని ఎవరిని మనది మన పన్నెండు గోత్రికులు ఇసల్దే మన ఐగుప్త దేశంకి వెళ్ళినాక అక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తాం అక్కడి నుంచి వాళ్ళు తిరిగి బయటికి వచ్చినాక లేవి యాచకత్వం ఆరంభమైనట్టు చూస్తాం అది టెంపరీ టైం అన్నట్టు కానీ ఆ లేవి యాచకత్వము దాన్ని విడిచిపెట్టదలుచుకోలేదండి వాళ్ళు దేవుని దృష్టిలో ఏంటంటే అది టెంపరీనే కొంతకాలానికే దాని తర్వాత వాళ్ళు వాపసు పోవాల్సిందే వాళ్ళు వాపస్ పోవాలి కానీ వాళ్ళు పోను అంటారు కదా మనం అదే చూస్తాము ప్రధాన యాజకుడైన ఆ యొక్క కాయప విడిచిపెట్టలుచుకోలేదు ఆయనకి అది ఆ పవర్ అవసరం అన్నట్టు యాచకత్వపు పవర్ కానీ ఆత్మీయ దృష్టిను ఆలోచిస్తే అది అట్లా కావడానికి వీల్లేదు ఆ రీతిగా కావడానికి వీల్లేదు కాబట్టి ఈ ఈ యొక్క క్రమము కొంతకాలం వరకు టెంపరీ టైం అందుకే పాత నిబంధన పుస్తకం పాత నిబంధన ఆచారాలన్నీ టెంపరీ అన్నట్టు అవి కొంతకాలానికి మానాల్సిందే మళ్ళీ వాళ్ళు దాన్ని ఆపలేదు ఎందుకు మానాలా ఎందుకు అంటే ఆయన కొంతకాలం వరకు విడది ఇచ్చాడు తిరిగి నేను వస్తాను ఆ యాచకత్వం నాకు ఇచ్చేయాలా అది ఆత్మీయ విధానం అన్నట్టు కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు కదా ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తాం ఈరోజు లూకాసు వార్తలు ఏం జరిగింది పాలిటిక్స్ జకర్యా ఎలిజబెత్ల జీవితంలో యాక్చువల్ గా జకరియాకి రావాల ఆ యాచకత్వం ఎందుకంటే ఆయన లేవి గోత్రకునికి గోత్రానికి సంబంధించిన జకరియా కానీ లేవి గోత్రానికి చివరి జకరియాకి ఇవ్వాల్సింది పోయి ఆడ పాలిటిక్స్ లో చేస్తుందంటే అదే లేవి గోత్రంలో ఉన్న కాయాపాకి ఇవ్వాల్సి వచ్చింది పాలిటిక్స్ లో కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా యాజకులు పాలిటిక్స్ ఆడడం కామన్ అన్నట్టు ఎందుకంటే లేబి గోత్రంలో ఉంటుంది ఆ పాలిటిక్స్ కానీ మిల్కి సేదకులో క్రమంలో ఆ పాలిటిక్స్ ఉండవు అన్నట్టు ఎందుకంటే అందరినీ యాజకులుగా చేసినప్పుడు పాలిటిక్స్ ఏమొస్తాయి కొందరిని యాజకులు చేస్తే నేను కూడా కాంపిటీషన్లకు వచ్చి యాజకుని కావాలని ఆశపడతా ఉంటాం కాబట్టి పాలిటిక్స్ ప్లే చేస్తాను కానీ ఇక్కడ అందరినీ యాజకులుగా చేసినప్పుడు సమస్యనే లేదు కదా కాబట్టి అందరినీ యాజకులు చేసినప్పుడు మనకి ఎటువంటి పరిస్థితి ఎటువంటి శ్రమ ఉండదు ఈ రాజుల వంశము యాజల యాజకుల వంశం అని మనకు పేతూరు జ్ఞాపకం చేస్తుంటాడు ఈరోజు మరికొన్ని విషయాలు చూస్తాం మనం పేతూరు చెప్తాడు వాటికి సంబంధించినవి కాబట్టి ఈ యొక్క మెల్కీ క్రమము ఏంది అనేది మనము కొంచెం డీటెయిల్గా ఈరోజు చూస్తాము హెబిల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం హెబిల్ రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఉంటుంది ఆ విషయం ఐదు ఆరు వర్షాలు దాని సంధ్యానికి చూస్తాం ఆ యొక్క క్రమానికి సంబంధించి అంటే పౌలు కీర్తన గ్రంథం బాగా దీర్ఘంగా ధ్యానించినాలన్నట్టు అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తన్ను తానే మహిమ పరుచుకునలేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన ఆయనను మహిమ పరిచాను ఆ ప్రకారమే నీవు ఆ ప్రకారమే నీవు మిల్కీ యొక్క క్రమము చెప్పున కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఆ యొక్క ఏంది మెలికి సేద క్రమం అనేది చాలా తేటగా అక్కడ పౌలు భక్తుడు దాన్ని జ్ఞాపకం చేస్తుండే మనకి ఈ క్రమం ఏంది అనేది మన క్రమం తెలుసు సాధారణంగా ఒక విధానము ఒక ఆర్డర్ లేక డిసిప్లిన్ అంటాం ఇంగ్లీష్ లో ఒక విధానం ఈ విధాన్ని తారుమార్ చేయడమే ఆ ఇప్పుడు బాగా అర్థం అవుతుంది మనకి క్రమానికి అక్రమానికి అందుకే అక్రమం చేయవలరా ఎందుకు అన్నాడంటే వాళ్ళు లేవి గోత్రాన్ని పాటిస్తారు కాబట్టి లేవి యాజకత్వాన్ని వెంబడిస్తారు కాబట్టి మనం క్రమంలో ఉన్నామంటే మెల్కి యాజకత్వాన్ని పాటిస్తున్న క్రమంలో ఉన్నవారు లేవి యాజకత్వాన్ని పాటించే అక్రమంలో ఉన్నవారు ఎందుకంటే క్రమం అంటే విధానం పూర్వీకుల నుంచి వచ్చిన ఆ విధానం అన్నట్టు కాబట్టి ఆ ప్రకారమే ఆరో వర్చనలు చెప్తున్నాడు ఆ ప్రకారమే మెల్కి క్రమము మిల్కీ సిదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజగుడువై ఉన్నావు అని మరి ఒక చోట చెబుతున్నాడు పౌలు ఈ విషయాన్ని అక్కడనే జ్ఞాపకం చేస్తున్నాడు ఎక్కడ అంటే మన కీర్తనల గ్రంథము నూట పదవ అధ్యాయం వచ్చింది కాబట్టి ఇటు అటు చూస్తా ఉన్నాను కీర్తనల గ్రంథము నూట కీర్తన గ్రంథము నూట అధ్యాయంలో ఆ విషయాన్ని మనం ధ్యానించడం అక్కడ పౌలు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నట్టు ఒక స్థలంలో రాయబడిందంటే ఏ స్థలం అన్నప్పుడు ఇది మనకు అర్థం కావాలి ఇక్కడుందని చాలా తేటగా కాబట్టి మరుసండి ఆ ప్రకారమే నీవు మిల్కీ యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావు అని మరి ఒక చోట చెబుచున్నాడు ఎక్కడ అంటే కీర్తన గ్రంథము నూట పదవ అధ్యాయంలో చోట అంటే కాబట్టి మనకు తెలిసి ఇందాక ధ్యానించిన చోట అంటే నాలుగవ వచ్చిన ఇక్కడ ఇక్కడ ఆరో వచ్చం ఉన్నాడు అక్కడ నాలుగవ వచనంలో చెప్తున్నాడు అంతే తేడా అంటే ఇది ఇది ఆరో వచనము ఐదవ అధ్యాయము అది నాలుగో వచనం అక్కడ ఐదు నాలుగు ఆరు జాయిన్ చేస్తే పది నూట పదిలో అట్లా కూడా లెక్క తీసుకోవచ్చు మనం ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి లెక్కలు మనకి పర్లేదు అయితే ఈ క్రమానికి సంబంధించిన విషయము అక్కడ మాట్లాడుతున్నాడు ఒకసారి మనం పిబిల్ రక్షణ కూడా చూసేస్తాం దాన్ని ఐదవ అధ్యాయంలో మరోసారి చూస్తాం అటువంటి క్రీస్తు కూడా ప్రధనయటకు తను తానే మహిమపరచుకోని లేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను ఆ ప్రకారమే నీవు మిగిలి యొక్క క్రమము చెప్పున్నా నిరంతరము యాజకుడుపై ఉన్నావని మరీ చోట చెప్పుచున్నాడు కాబట్టి యేసు ప్రభువే ఆ యొక్క ఉన్నవాడు అని ఈ వాక్యం జ్ఞాపకం చేసింది అయితే ఈ యాజకత్వము నిరంతరం ఉండేటిది అని ఏది మెల్కిసే దగ్గ క్రమంలో ఉన్న యాచకత్వము నిరంతరం ఉండేది అది టెంపరీ అని చెప్పి నిందాక చూపించినది ఏది మన లేవి యాచకత్వం లూకాసు వార్తలో ఈ పాలిటిక్స్ స్టార్ట్ అయితే లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం దీనికి సంబంధించిన విషయం చూస్తూ ఉంటాం మొదటి అధ్యాయంలో ఏం జరిగిందనేది చాలా కాలం కింద మనం ధ్యానించినాం అది లూకాసు వార్త సంబంధించిన విషయాలు లూకాసు వార్త మొదటి అధ్యాయము హైదరాబాద్ సం నుంచి చూస్తాం మనం యూదా దేశపు రాజైన హేరోద్ దినలో అభియా తరగతిలో నున్న జకరియ అని ఒక యాజకుడు ఉండేను అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ కాబట్టి ఇది ఈ అహరోను కుమార్తెలు అంటే లేవి గోత్రమే కదా కాబట్టి ఈ లేవి గోత్రకు కుటుంబం అంటే ఒక గోత్రమే పెళ్లిని చేసుకుంటారు లేవి గోత్రుకులు లేబి గోత్రుకులను పెళ్లి చేసుకుంటారు కాబట్టి జకర్య తన భార్య ఎలిజబెత్ ఒకటే గోత్రానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తుంది అయితే అభియా తరగతిలో అంటే అది ఒక బైబిల్ కాలేజ్ అన్నట్టు హేరో బైబిల్ కాలేజ్ బైబిల్ కాలేజ్ లో జకరియా అని ఒక యాజకుడు అంటే యాజకులకి ట్రైనింగ్ అన్నట్టు స్థలం అయితే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పులను న్యాయ విధుల చెప్పులను నిరపరాధులుగా చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఎంత జాగ్రత్తగా సేవ చేసి అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు అన్నట్టు వాళ్ళ సేవా విధానం ఎట్లుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇద్దరు భార్యభర్తలు బహుగా యథార్థతతో దేవుని సేవ చేసిన అది మనకి హైలైటింగ్ అన్నట్టు మనం కూడా అట్లా చేయగలమా మన కుటుంబాలలో మన మనం భార్యభర్తలు అదే రీతిగా ఒకే ఆసక్తితో ఇది ఒకటి నేను బాగా చూస్తాను ఇప్పుడు నీ భార్యకి నీకు ఒకటే మైండ్ సెట్ ఉంటుందా బహు కష్టతరం ఉంటుంది కదా అందుకే మనము సాధారణంగా భార్య సెలెక్ట్ చేసుకోకముందు పెళ్లి కాకముందు వీటన్నిటిని పరిశీలించాల చర్చలల్లో చూసినప్పుడు జాగ్రత్తగా అవి లేకపోతే ఏమిటంటే ఎట్టి ఫస్ట్లో సేవ కొనసాగదన్నట్టు నీకు తోడన్నట్టు ఇద్దరు కలిసే కదా అప్పుడు ఆదా చెప్పిన విషయం ఏంది ఇద్దరు కలిసే దాన్ని సేద్య పరుచుకోవాలో లోపరుచుకోవాలన్నాడు ఆయన నీకు సహాయకులుగా ఉంటుంది నువ్వు ఈ లోకాన్ని ఈ లోకాన్ని మొత్తం నీ ఇచ్చే ఆధీనంలో పెడుతున్నా అన్నాడు ఆదాంకి ఆదాంకి సపోర్ట్గా ఏముంది కానీ ఈరోజు మన భార్యలు మనకు సపోర్ట్గా ఉన్నారా సేవలో లేరు కదా అందుకు మనకి మన భార్యల స్థానంలో ఇంకొకరు సపోర్టివ్ లాగా ఉంటున్నారు మనకి రూల్స్ మనం చూస్తుంటాం మన సేవలో ఎంతో మంది సపోర్టివ్ ఉంటారు మనకి బ్రదర్స్ సిస్టర్స్ చాలా మంది సపోర్ట్ ఉంటారు యాక్చువల్గా అయితే మన భార్యలు మనకు సపోర్ట్ ఉండాలా ఏ రోజు కూడా ఉండదు కదా అందుకే అనిపిస్తుంది మన కుటుంబాలలో బలహీనతలు ఉన్నాయి మనకి మనము ఎందుకు ప్రయత్నించలేదు అంటే ప్రయత్నించిన ఎన్నిసార్లు నాయంటారమానా రాకపోతే మనం ఏం చేస్తామంటారు బ్రదర్స్ చాలాసార్లు ఈ ఇటువంటి మనం ఉంటూ ఉంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సేవా విధానంలో నా భార్యకి అంగీకారం ఉంటుందా అంటే ఉండదు ఎందుకంటే బోధ విరుద్ధమని ఇప్పుడు ర్యాప్చర్ కల్ట్ బోధ తను ర్యాప్చర్ కల్ట్ బోధలో ఉన్నస్తాను నా బోధ న ఒప్పుకోదు కాబట్టి నాతో సహవాసం చేయలేదు అంటే కుటుంబ సహవాసం చేస్తుంది గాని ఆత్మీయ సహవాసం ఉండదు అన్నట్టు సైతను అవకాశం చూసుకొని వాడుకుంటూ ఉంటాడు అన్నట్టు ఇప్పుడు తను కూడా సేవకు పోతూ ఉంటుంది నేను కూడా సేవకుపోతూ ఉంటాను ఆ విషయంలో కోఆపరేషన్ ఉంటది ఇద్దరు సేవకపోతాం కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ ఐక్యత ఎక్కడుంది బోధలో భిన్నత్వం ఉంది కానీ వీళ్ళిద్దరు ఇక్కడ చూస్తే జకర్యా మరియు ఎలిజబెత్ లెట్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని వాక్యం ప్రకారంగా న్యాయ విదుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఇది చాలా కష్టం అన్నట్టు దేవుని దృష్టికి నీతివంతులు ఉండాలంటే ఐక్యత ఉండాలి ఇద్దరికీ ఆ ఐక్యత లేకపోవడం వల్లనే మనకు వచ్చే సమస్యలు ఇవన్నీ కానీ ఎంత కాలము ఈ రీతిగా అదొకటి వెంబడి వెంపడిస్తూ ఉంటుంది మనల్లా బాధ ఏం చేయలేం మనము ప్రయత్నిస్తాము కానీ ఏమవుతుందంటే ఈ హైదరాబాద్ భాషలో చెప్తా అంటారు గర్క మురిగి దాల్ బరాబర్ అంటారు అంటే ఇంటోడు చెప్తే దానికి విలువ ఉండదు కాబట్టి ఎట్లా నడుస్తుందిలే ఎట్లా పోతుందిలే అనే విషయం కాబట్టి నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైన నీ కుటుంబంలో నువ్వు పనికిరాని వాళ్ళలాగానే చూస్తారన్నట్టు నేను నీ కుటుంబీకులే కానీ నీ బంధువులే కానీ బయట వాళ్ళు నిన్ను బహు గొప్పగా పరిగణిస్తూ ఉంటారు కానీ నీ సొంత రక్త సంబంధికులు నిన్ను చిల్లర్ గారు లాగానే ప్రగా ఉంటా అది విధానం అది ఎందుకంటే ఏసు ప్రభుత్వ సొంత తమ్ముళ్ళే అతన్ని తృణీకరించినట్టు కదా ఒక్క తమ్ముడేమో ఒక్కడో ఇద్దరు తమ్ముళ్ళు ఆయనను వెంబడించారు తక్కిన వాళ్ళు చాలా మంది వాళ్ళు పదకొండు మంది ఉన్నారు వాళ్ళు అందరూ విడిచిపెట్టారు పదకొండు పన్నెండు మంది ఉంటారు అన్నారు ఆ తమ్ముళ్ళు అతనికి వాళ్ళు అందరూ విడిచిపెట్టినట్టు మనం చూస్తూ ఉంటాం అక్కడ ఆశ్చర్యం అది అయితే ఆ రీతిగా ఉండగలమా అంటే సాధ్యం అది ఎంత సాధ్యం కాదు ప్రయత్నం చేయాలా మనం కొంతకాలం కుదరకపోవచ్చు మరి కొంతకాలానికి సాధ్యమవుతుంది సిగ్గుబడింది ఉంటుంది అట్లా మనం ప్రయత్నించాల ఇప్పుడు ఉదాహరణకి నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడన్నా వస్తావాన అంత దూరం అంటే రానంటుంది తను కానీ తన సేవకు తను ఎక్కడ తన ఎక్కడ సేవకు పంపిస్తే వాళ్ళన్నా వెళ్ళిపోతూ ఉంటుంది సరే అదొకటి సమర్థించుకోవడం సరే ఏదో రూపకం అయితే సేవలు ఉంది కదా అనేది కానీ ఐక్యత లేదు కదా ఏకీ మంచి నాతో పాటు అది విధానం వేరే ఉంటుంది దేవుని దృష్టిలో అట్లాంటి సాక్ష్యం పొందుకుంటాం జకర్యా ఎలిజబెత్ పొందుకున్న సాక్ష్యం ఈరోజు మనం పొందుకోలేకపోతున్నాం మన భర్తలు మన భార్యలు ఆ రీతిగా లేరు అందుకు దేవుని ఎదుట సాక్ష్యం లేదు మనకి కొంచెము బాధకరమైన విషయం ఇది కానీ తప్పదు మనకి ధ్యానించడానికి ఏడవ వచనంలో ఎలిజబెత్ గొడ్ర వారికి పిల్లలు లేకపోయిరి కానీ చాలా బైబిల్లో ఆశ్చర్యం చాలా తేటగా చెప్తున్నట్టు ప్రతి ఒక్కని వ్యక్తిగత స్వభావం వారి జీవన విధానానికి సంబంధించిన జీవనంలో సమస్యలని ఎల్సి పెద్ద వారికి పిల్లలు లేకపోయింది చాలా జాగ్రత్తగా చెప్తుంది గుడ్రాలంటే అసాధ్యం పిల్లలు గారని మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి అంటే చాలా జాగ్రత్తగా చెప్తుంది ఏంటంటే ఇది రాసిన కూడా ఇది ఇప్పుడు ఇది లోకాసువార్త కదా లోకాసువార్త రాసిన వాడు కూడా డాక్టరే లూక్ అనేవైనా డాక్టర్ అయినా ఆయన మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టరు సేవల తీరుతో అపస్టులతో పాటు కలిసి అప్పటిని చూసి రాసిన వాడు అన్నట్టు లూకాసు వార్త లూక రాసిన రెండు పుస్తకాలు ఏంటంటే ఒకటేమో లూకాసు వార్త రెండవది అపోస్తకారి అనేది రాసిండు కాబట్టి మనకు తెలవాలి అపోస్తకారి ఎవరు రాశారంటే లూకా ఆయన ఎవరంటే లూకాసు వార్తికుడు ఆయన గ్రీసు దేశ విశ్వాసి గ్రీసు దేశంలో పుట్టి పెరిగిన విశ్వాస అయినా ఆయనకు ఆశ కలిగింది మెడిసిన్ జాబ్ వదిలేసి ఉద్యోగము ఆయన దేవుని శివలు తిరుగుతాను రెండు పుస్తకాలు రాసిండు ఒక అన్యుడు చాలా ఆశ్చర్యం కదా బైబిల్లో మనకు కూడా అటువంటి ఆశ ఉండాల అయితే ఎలిజబెత్ గొడ్రలనందున వారికి వెళ్ళలేకపోయారు మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యి జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాచక ధర్మము జరిగించు ఇది చాలా ఇంపార్టెంట్ కదా క్రమం గురించి మాట్లాడుతున్నాం కూడా ఇది ఏంది లేవి క్రమం ఇది జకర్య తన తరగతి క్రమము చొప్పున అంటే ఎవ్రీ ఇయరు ఒక యాజకులు లాగుంటారు అట్లా ఈయన ఈయన క్రమం ఈయన తరగతి అన్నట్టు క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించు యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటకు అతనికి వంతు వచ్చాను ఒకటి ప్రతి సంవత్సరం ఒక్క యాజకునికే అవకాశం అన్నట్ల దూపం వినడం కూడా ధూప సమయం ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ధూప వేదిక నిలిచి అతనికి కనబడగా జకర్య అతన్ని చూచి తొందరపడి భయపడిన అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడింది నీ భార్య అని నీకు కుమారుని కను అతనికి యోహాను పేరు కాబట్టి యాజక మర్యాద లేక క్రమం మనం క్రమం గురించి ఈరోజు ధ్యానిస్తున్నాం కాబట్టి ఆయన ఆ క్రమంలో ఉన్నాడు అన్న విషయాన్ని చూపిస్తుండడు కానీ ఏ క్రమము అంటే లేవి క్రమం అంతే తేడా అయితే ఇక్కడ రెండు క్రమాలు మనకు కనిపిస్తున్నాయి ఒకటేమో లేవి క్రమము దానికి ముందు మెల్కి క్రమం కాబట్టి తన క్రమం చెప్పుకునే తను చేస్తుండే సేవ అంతే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ వాక్యం కాని ఆ క్రమము ముగించిపోవాల్సి వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు తన క్రమం చొప్పున ఆ సంవత్సరం యాజకుండా ఉన్నాడు అనేది కాబట్టి ఈ క్రమము అంటే ఏంటంటే ప్రతిదీ ఒక విధానము ఒక సీక్వెన్స్ లాగా పాటించాలా ఒక విధానాన్ని పాటించాలా అనేది జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు ప్రతిదీ ఒక విధానం దేవుని దృష్టిలో మనం విధానాలను తృణీకరించడానికి వీల్లేదు చంపగడానికి వీల్లేదు అందుకు కనిపెట్టుకోవాలండి సన్నిధిలో ప్రతి క్రమాన్ని ఆ క్రమము పాటించకపోతే ఏమవుతుందంటే అక్రమం చేసిన వారం అవుతాం బయటికి నీతి మతంలా కనిపిస్తుంది కానీ అక్రమంలో ఉన్న రాటు వీళ్ళందరూ పేతురు రెండో పత్రికలో ఈ క్రమం ఎంత ఎంత కాలం జరిగింది అనేది జ్ఞాపకం చేస్తుంటుండీ రెండవ రాసిన పేతుర్ పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వర్షంలో ఈ క్రమానికి సంబంధించిన విషయం మనం చూస్తాం ముఖ్యంగా ఆ యాచకత్వానికి సంబంధించిన క్రమం చూడండి సారి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం చూస్తాం అది పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక మనకు తెలుసు వాళ్ళు ఎక్కడ పాపం చేసినారు ఆది మనం చూసినాం ఎన్నిసార్లు ఆ పడిపోయిన దూతలు ఎట్లా పాపం చేశారు దేవుని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని స్థాయి నుంచి ఇక్కడ పాడిపోయిన వాళ్ళందరూ దాని తర్వాత మనుషుల కుమార్తెలని వివాహం చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎటువంటి పాపం చేసినప్పుడు నేను ప్రతిసారి ఇది మనకి దగ్గర తగులుతుంది ఎక్కడో ఒక రీతిగా ఈ వాక్యం తగులుతూనే ఉంది ఈ నెఫిలీలు విషయం సంబంధించింది నేను ఒకరోజు దీర్ఘంగా దాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం ఇది వెంటాడుతోంది మనల్ని ఈ దేవదత్తులకు సంబంధించిన విషయము వీళ్ళు ఎట్లా పాపం చేసిన ఈ రోజు మరోసారి జ్ఞాపకానికి చేయబడుతుంది కాబట్టి మనం త్వరలో దానికి సిద్ధపడాల ఆ దేవదేతలు ఎవరు వారి పేర్లన్నీ ఉన్నాయి అక్కడ ఈనోక గ్రంథంలో ఆ ఈయనకు గ్రంథంలో ఉన్న పేర్లు తీసుకొచ్చి నేను చూపిస్తుంటుంది ఎందుకంటే సాధారణంగా ఆ ఈయనక గ్రంథం గురించి నేను మాట్లాడినట్టే చాలా మంది నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతారు ఇంకా ఈ బ్రదరు చెడిపోయండి ఈ బ్రదర్ వేరే బోధ తీసుకొచ్చాడు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇవన్నీ విషయాలు దాని నేను చూపిస్తే స్వీకరించడం మనకు తెలుసు కానీ ఈయనొక గ్రంథంలోనే తప్ప ఇంకా ఎక్కడ లేదు ఆ దేవదూతలు ఎవరు పడిపోయిన దేవదూతలలో ఎవరు పోయి వీళ్ళందరినీ వీళ్ళందరికీ ఆధిపత్యం వహించిన వాడు ఎవడు లూసిఫర్ కుమారుడు సైతాన్ కుమారుడు వాడు ఎవడు వాడు ఈ స్త్రీలని వివాహం చేసుకోమని తది తగ్గిన దూతలని రెచ్చగొట్టిన వాడు ఎవడు ఆ తగ్గిన దూతలు ఎవరు ఇవన్నీ విషయాలు అక్కడ ఉన్నాయి ఏదో ఒకరోజు మనం తప్పక వాటిని ధ్యానిస్తాం ఎందుకంటే మనకు అవకాశమే ఉండదు మన లైఫ్ అవి తెలియకనే ముగిస్తది కాలాలు చాలా మంది కాలాలు నాలుగు మళ్ళా సర్జేశారు నాలుగవచనంలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోక మందలి కటిక చీకటి గల బీలంలలోనికి తీర్పుకు కావల్లో ఉంచబడ్డకు వారిని అప్పగించాను అంటే వాళ్ళని అక్కడ కటిక బీలంలో తాళం వేసిండు ఇంకా దూతలు కాపలగాస్తున్నారు తీర్పు దినం వరకు ఇవ్వాలని వాళ్ళు బయటికి రాకుండా బహు ఆశ్చర్యకరమైన వాక్యం నాకు ఇది ఎందుకంటే ఈ దూతలని ఈ దూతలు ఇదే లోకంలో ఉండింటే వాళ్ళు ఇంకా ఏం చేసేటోళ్ళం మనిషి శరీరం వేరే ఈ ఇది ఈ దూతలు మృగ క్రూర మృగాల్లాగా తయారైనారు కింద పడ్డాక క్రూర మృగాలు మనుషులతో తయారై మనుషులతో మనుషుల్ని ప్రెగ్నెంట్ చేస్తే వాళ్ళ గుణగణాలన్నీ ఆ ప్రెగ్నెంట్ గా ఉన్న ఆ స్త్రీలోనికి వెళ్ళి ఆ బిడల రూపకంగా బయటకు వస్తే వచ్చినాయి అంటే అదే కదా అర్థం పోయినవరం కొంతకాలం కిందట చూసినాం మనం కాబట్టి ఈ దేవదూతలు కటిక చీకటి గల బిలంలో వాళ్ళని బంధించి పెట్టి బయటి రాకుండా జలప్రలానికి ముందు ఎంత భయంకరంగా విషయాలు జరిగినాయి మనం ఇక్కడ ఊహించగలం అది కేవలం జల వచ్చి వాళ్ళకి కొట్టుకపోవడమే దేవుడి దూతలని కటిక చీకటి గల స్థలంలో బంధించిండు అంటే ఎంత భయంకరమైన యుద్ధం జరిగిండాలని ఊహించుకోండి పెద్ద పెద్ద బాంబులు పడిండాల ఈ దూతలు పెద్ద పెద్ద బాంబులు అగ్ని అగ్నితో అంది అగ్ని గంధకాలతో కొట్లాడుకునేటోళ్ళు అది చాలా భయంకరమైన కాబట్టి దేవుడు అటువంటి రానీయకుండ మనుషులకి ఎంత సమాధానం అనుగ్రహించడం కొరకు వాళ్ళని బంధించి పెట్టిండు ఆ చీకటి శక్తులను కానీ వాటిని ఒకరోజు విడిచిపెడతా అన్నాడు మనం అది చూసినాం ప్రకటన గంధంలో ఎప్పుడైతే విడిచిపెడతామో మళ్ళా ఆ దేవదత్తలు బయటికి వచ్చినప్పుడు నెఫిలీలను బయటికి తీసుకొస్తారు ఆ రెండోసారి అది ఏసో కూడా చెప్పాడు నోవా జలప్రల కాలం ముందు పరిస్థితులు ఎట్లున్నానో మనుషు కుమ్మని రాకడం ముందు దినంలు అట్లనే ఉంటాయి కాబట్టి నెఫిలి ఈ కటిక చీకటి బీగ్గల బీలపుల పద్దె చవట వీట్లీ మళ్ళా తిరిగి దేవుడిని రిలీజ్ చేస్తుండే బయటికి ఆ రిలీజ్ చేసినప్పుడు మటుకు చాలా భయంకరంగా ఉంటుంది అది చూడకుండా కాలం ముగించుకున్న వాళ్ళు ఎంత ధనిలు నాకు ఎందుకంటే బహు ఘోరమైన కాలం అది మనం చూసినా కూడా బోరల తీర్పుకు సంబంధించింది వాటన్నిటినీ బయటికి తీసుకొని ఆ మెడతల దండు బయటికి రావడం బహు భయంకరమైన అవన్నీ దర్శనాలు మనుషుల కాట్లు ఎట్లుంటాయి వేయించుకోండి అవి అరిచినప్పుడు మనుషులు ఎట్లా తయారవుతారు భయంకరంగా తెరుస్తారు మనుషులు ఆ మంటకి భరించలేక వాళ్ళ ఏమేం జరిగిపోతాయో వాళ్ళ శరలు ఎట్లా కానీ దేవుడు సైతానికి అవకాశం ఇస్తుండడు పర్మిషన్ ఇస్తాడు పోయి తెరు ఆ తాళం అని తాళం వాడు తీసుకొని పోయి అవన్నీ తిరిగి బయటకు వస్తే మనం అది ప్రకటన చూసినాం చాలా కాలం అయింది అటెం టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ చూసినాం వాటికి మరియు ఆయన పూర్వకాలం అందున లోకంలో విడిచిపెట్టక సమూహం మీదికి జలపరం రప్పించినప్పుడు నీతిని ప్రకటించే నోవాహును మరి ఏడుగురిని కాపాడాను చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే తన కుటుంబం గురించి మాట్లాడుతున్నాను వాళ్ళందరినీ కాపాడండి అని జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అక్కడ ఏముందంటే తెలుగులో ఒక రీతి ఉంది ఇంగ్లీష్ లో ఇంకో రీతిగా ఉన్నదిగా నేను కన్ఫ్యూజ్ అవుతానా మరియు ఆయన పూర్వకాలం ముందు లోకంలో విడిచిపెట్టక సమూహం మీదికి జలప్రం నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని కాపాడాను అంటే ఇక్కడ నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని అంటే వాల్ ఎవరు నీతిని ప్రకటించిన వాళ్ళు వీళ్ళు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడం ఇది ఆశ్చర్యంగా ఉంది కదా సరే ఈ ఏడుగురు ఎవరు అంటే తన కుటుంబం మనం ధ్యానిస్తూ ఉంటాం సార్లు అంటే నోవాహు ఎనిమిదో వాళ్ళు అని అర్థం రైతుకి చెప్పాలంటే ఇది ఏమి జ్ఞాప్యం చేసినట్టే రెండు విధానాలను జ్ఞాప్యం చేసింది ఈ వాక్యం ఈ తక్కిన ఏడుగురు తనతో పాటు ఓడలో ఉన్నవారా లేక తన కాలంలో తన తరంలో ఉన్న వాళ్ళ ఎందుకంటే వాళ్ళు కూడా ప్రకటించినది వాక్యం అందుకే మనం ఇది వాక్యాన్ని చదువుతప్పుడు స్పీడ్గా పరిగెత్తిపోతూ ఉంటాం అక్కడ ఏముందంటే నోవాహు నీతిని నీతిని ప్రకటించిన మరి ఏడుగురు అని అక్కడ వాక్యం చూడండి మరోసారి నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని ఇది అట్లుంది కదా ఇంగ్లీష్ లేదు ఇంగ్లీష్ ఎట్లుందంటే తనతో పాటు ఇంకా ఏడు మంది నీతిని ప్రకటించిన వాళ్ళు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది అది బహు ఆశ్చర్యం అంటే ఈ ఏడు మంది కుటుంబ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నవి ఏంటంటే నోవాహు నీతిని ప్రకటించిన నోవాహుతో పాటు ఏడు మందిని అంటే ఆ ఏడుగురు కూడా నీతిని ప్రకటించిన వాళ్ళు అన్న చేస్తుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఇక్కడ అట్లా లేదు అందుకు జాగ్రత్తగానం ధ్యానించాలన్నట్టు లేకపోతే పోయినట్టే ఆ వాక్యం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈయన ఎట్లా తన మొత్తం కుటుంబమే కదా కాపాడబడింది అంటున్నాం కానీ అట్లా లేదు ఇది ఎందుకంటే నోవాహు తర్వాత కూడా పెద్దుషల్లా ఉన్నాడు నోవాహు తర్వాత కూడా హానోకు తిరుగుతా ఉన్నట్టు మనం చూస్తాము రకరకాల ప్రాంతాలలో తిరుగుతున్నట్టు మనం చూస్తాము దాని తర్వాత నోవాహు తండ్రి లెమేకు ఉన్నాడు వాళ్ళందరూ అచ్చకోలేదు వాళ్ళందరూ ఉన్నారన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది అయితే ఈ నోవాహు ఎనిమిదవ వాడు అని మీరు మటుకు చేస్తుంది ఆ ఏడు మంది ప్రకటించిన వాళ్ళు కాకుండా నోవాహు ఎనిమిదవ వాడు అని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కానీ ఆ ఏడు మంది ఎవరు క్రమం ఇప్పుడు మనం క్రమం గురించి ధ్యానిస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మొదటి వాడు ఆదాము ఆదాము తర్వాత తన ఇద్దరు కుమారులు చనికాడు కాబట్టి క్రమం పోయింద లేదు వాళ్ళు ఆదాము తర్వాత సేతు తర్వాత పుట్టిన వాడు కదా సేతు తర్వాత ఏనోష్ ఏనోష్ తర్వాత కెనాన్ కెన కెనాన్ కెనాన్ తర్వాత మహలేలు మహలేలు తర్వాత ఎరేదు ఎరేదు తర్వాత హానోపు హానోకు తర్వాత మెతుసెల మెతుసెల తర్వాత లెమెక్ లెమెకు తర్వాత నోవాకు ఇది క్రమం అయితే ఇవి అంటే మొత్తం పది నటు నోవాహు పదే వాడు అన్నట్టు ఈ రీతిగా చూస్తే ఈ రీతిగా లెక్క చేస్తే మరోసారి చూస్తే చూడంలేక మొదటి వాడు ఆదాము ఆదాము తర్వాత సేపు సేపు తర్వాత ఎనోషు ఎనోషు తర్వాత కెనాను కెనాను కెనాను తర్వాత మహలేలు మహలేలు తర్వాత ఎరేదు ఎరేదు తర్వాత ఎనోషు ఎనోషు తర్వాత మెతుసెల మెతుసెల తర్వాత లెమెకు లెమెకు తర్వాత నోవాహు కానీ నోవాహు ఏ వాడు అంటే ఇక్కడ పదివో వాడు అవుతున్నట్టు మరి పదోవాడు ఎయిట్ అండి పదో నోవాహు పదో వాడైతే ఇది ఎనిమిదో వాడు ఎందుకు చెప్తుంది వాక్యం నోవాహుతో పాటు ఏడు మంది అన్నాడు అంటే నోవాహు ఎనిమిదో వాడు మళ్ళీ ఈ క్రమము ఎనిమిది ఎట్లా వచ్చింది ఆ రీతిగా లెక్క చూస్తే నోవాహు ముందు తొమ్మిది తరాలు ఉన్నాయి ఈనోకు తర్వాత మెతుశిల్ల మెతుల తర్వాత లెమెకు లెమెకు కుమారుడు ఈ నోవాహు మళ్ళీ ఏ రీతిగా ఇది తారోవారు అయింది నోవాహు ప్రకటించిన చిందాగా మనం చూస్తాం హిబుల్ రాష్ట్ర పత్రిక ఐదవ తేం నోవా తన తరంలో నీతిని ప్రకటించిన వాడు కాబట్టి ఆయన కూడా యాజకుడే మెల్కీ జకి ఆయన కూడా నీతి నీతిని ప్రకటించిన యాజకుడునట్టు కాబట్టి ఇప్పుడు చూస్తే ఎవరు త్వర త్వరగా చనిపోయారు వాళ్ళ క్రమాలను విడిచిపెట్టి అనేది మనం ఇక్కడ చేస్తాం ఉదాహరణకి ఆదాం ఆదాము తొమ్మిది సంవత్సరాలు బతికేడు దాని తర్వాత ఆదం చనిపోయినాక షేతు తరం స్టార్ట్ అయింది చేతు తరం స్టార్ట్ అయింది చేతు తర్వాత చనిపోయినాక ఎనోష్ బయటకు వచ్చిండు కాబట్టి ఇప్పుడు లెక్క చూస్తే ఆదం తర్వాత చేతు వచ్చిండు ఎనోష్ వచ్చిండు ఎనోస్ తర్వాత కెనాన్ వచ్చిండు కెనాన్ తర్వాత మహిళలు వచ్చిండు మహళల తర్వాత అంటే మెతుశెల తో పాటు ఏడవవాడు మెతుశల ఏడవడు మెతుశల తర్వాత నోవాహ వచ్చాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆదాము నుంచి నోవాహ వెతికితే పది మంది తరాలు కనిపిస్తుంటే ఆదాము చనిపోయినాక లెక్క పెట్టుకుంటొస్తే షేతుతో పాటు ఆరంభమైంది చేతుతో ఆరంభమైనాక ఎనోస్తో కంటిన్యూ అయింది ఎనోస్ తర్వాత కెనాను మూడోవాడు ఎనా కెనాను తర్వాత మహలేలు నాలుగో వాడు మహలేల తర్వాత ఎరదు ఐదో వాడు ఎనిమిది తర్వాత మెతుశెల ఆరో వాడు మెతుశెల కుమారునే ఈనాకు ఈనాకు కనపడ కనబడకపోయిండు కాబట్టి అతన్ని కూడా అతన్ని వంశ వాలి ఆడి నుంచి మనం చూస్తాం ఎందుకంటే ఆయన కనిపించకపోయింది ఆయన ఆయన తీసేస్తే నో వాహం చూసుకున్నాం అనుకో నో వాడు తర్వాత మా మెతుశెల తర్వాత కాబట్టి నోవాహం ఎనిమిదో వాడు అందుకే ఒకసారి పేతు రోజున రెండో పత్రిక చూసినట్లు పేతు రాసిన రెండో రెండవ అధ్యాయం ఐదవ వర్షం తీసుకోమంటే నీటిని ప్రకటించే నోవాహును మరి ఏడుగురిని కాపాడదు అంటే నోవాహం ఎనిమిదో కూడా అనమాట ఇంగ్లీష్లో అయితే అట్లనే ఉంది ఇంగ్లీష్ వేగులు చదివితే ఇంగ్లీష్ వేగులో ఏముందంటే ఆఫ్ రైజ్నెస్ ప్రీచర్ టు మిల్కీ సదర్ వాస్ ఎయిత్ ఇన్ లైన్ ఆఫ్ సక్సెషన్ ఎంత ఆశ్చర్యం ఇంగ్లీష్ తెలుగుకి టోటలీ డిఫరెంట్ ఉంది వాక్యం సక్సెషన్ అంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరికట్టు అక్కడ ఏముందంటే He was the 8th in the line of Secession from Adam. He was the 80th in <speaking> Adam. He was the 80th in Adam. He was the 80th in Adam. That's why he was the 80th in the Bible. But what I want to say is, Adam is the most important part of the Bible. షేట్తోని ఆ కంటిన్యూ అయింది ఆ యొక్క మిల్కీ సెదక్ క్రమం దాని తర్వాత ఏనోషు ఎనోస్ తర్వాత కెనాను కెనాను తర్వాత మహలేలు మహలేదు తర్వాత ఎర్రదు ఎరేదు తర్వాత మెదశేలా ఏడోవాడు మెద్దుషన తర్వాత ఈనోక్కి రావాలి కానీ ఈనోక్ కనిపించకపోయింది కాబట్టి నోవాకు వచ్చింది కాబట్టి నోవాదు ఎనిమిదో ఏంటి అది అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ బహు కష్టం మనుషులు దాన్ని ఎట్లా వర్క్కుంటారు కాబట్టి నోవాకు ఎనిమిదవ వాడు అని అక్కడికి అంకం చేయబడుతుంది అయితే నోవా హనికనప్పుడు తన పెద్ద మన షేము ద్వారా క్రమము రావాలా అదే విధానం అన్నట్టు ద్వారా అది క్రమం రావాలా ఒక ఆ చూస్తే షేము తొమ్మిదో వాడవాల తొమ్మిదవ మెల్కీ సెదంకు క్రమం అయ్యాల ఇప్పుడు చూడండి హెబ్రిల్ రాష్ట్ర పత్రిక ఏడవ అర్థం కాదు ఎబుల్ రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయంలో ఈ విషయం మనం దీర్ఘంగా ధ్యానించగలం ఎబుల్ రాష్ట్ర పత్రిక ఏడవ అధ్యాయం మూడవ అయితే అబ్రహాం గురించి ఇక్కడ జ్ఞాపకం రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహాము అంటే ఆ ఐదుగురు రాజులను చంపించండి నేను దీన్ని చూసినాం మనం ఆ ఐదుగురు రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహాంను ఎవడు కలుసుకొని అతనిని ఆచరించను ఎవరికి అబ్రహం అన్నిట్లో పదే వంతు ఇచ్చానో ఆ శాలెము రాజును మహోనతులకు దేవుడి యాజకుడైన మెల్కీ సిదకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు అతని పేరు మొదట నీతికి రాజనయో తర్వాత సమాధానకు రాజనయో అర్థం ఇచ్చుచున్నట్టు శాలెము అర్థం కాబట్టి మెల్కి అంటే నీతి నీతికి రాజు తర్వాత సమాధానానికి రాజు ఆశ్చర్యం నీతికి రాజు సమాధానానికి రాజు కాబట్టి ఏజ్ సంబంధించిన విషయం మీ మెల్కీ అయితే మూడో వర్షంలో చూస్తే అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశవాణి లేనివాడును జీవిత కాలం నకు ఆదియునైనా ఆది అయినను జీవం నకును అంతం అంతమైనను దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఇతర ఎత్తగనుడు చూడండి మూల అబ్రహాము అతని కొలగొన శ్రేష్టమైన వస్తువులలో పదవ వంతించను మరియు లేవి కుమారులలో నుండి యాచకత్వము పొందువారు తమ సహోదరుడు అర్బహాం అబ్రహాం గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రంలో చెప్పిన వారి యుద్ధ అనగా ప్రజల యుద్ధ పదేవంతులు పుచ్చుకునేటప్పుడు ఆజ్ఞను పొంది ఉన్నారు దాని వారితో సంబంధించిన వంశవళి లేని వాడే మెల్కీ సెదక్ బహు నాకు నేను ఎందుకు మార్పు చెందిన అన్నప్పుడు ఈ విషయం జ్ఞాపం చేయబడుతుంది ఇప్పుడు పాత నిబంధన పుస్తకంలో దశమ భాగంలో గురించి మనం ధ్యానిస్తాం కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటికీ మెల్కీ సెదక్ కృతి పృత సంబంధించిన వాడు మళ్ళీ మెలికి సెదక్కు లేవి క్రమం లేకుండా కూడా దశమ భాగం తీసుకుంటూ అపరాం దగ్గర ఇక్కడ వాక్యం చెప్తుంది అపరాధం ఎందుకు ఇచ్చాడు మెల్కి సదక్కి దశమ భాగం ఆయన ఏం చూడగలిగింది అపరాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హెప్రిల్ రాష్ట్ర పత్రిక ఏడావది మూడవ శాతం వాటికు అది క్రమము లేవి క్రమము నుంచి బయటకు వచ్చేసింది ఇది లేదు రాజకత్వం లేవి క్రమంలో లేడిన మెల్కి సదక్ అనేవాడు అయినా కానీ శాశ్వతమైన రాజ్యైన శాశ్వతమైన కాపరి ఒక్కో వా నోవ్ తర్వాత ఆ క్రమము ఏం చూస్తున్నాం అంటే హెవల్ రాష్ట్ర పత్రిక ఏడవ మూడవ అష్టంలో ఆ యొక్క నోవహు తర్వాత షేమ్ నుంచి రాలేదన్నట్టు మనం అక్కడ చూడం అది షేమ్ నుంచి చూపిస్తే సేమ్ తొమ్మిదవ వాడు కదా తొమ్మిదవ మెల్కేసేది కావాల్సింది కానీ మన ప్రభుత్వరికి వచ్చేప్పటికీ ఆయనకి తండ్రి లేడు తల్లి లేదు అతనికి ఎటువంటి వాంశవాళి లేదని చెప్తుంది మూడవ వచనం ఫిబ్రవరి పది ఏడవదయం మూడవచనం కాబట్టి ఈ మిల్కి సెదక్ అనేవాడు ఆ లేవి గోత్రంలో జాబితా చేయబడలేదు అనేసి వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి అదే రీతిగా ఆ లేవి గోత్రం తర్వాత లేవి గోత్రికుల కాలంలో చూస్తే క్షేమ మనకు కనిపించాడు దాని తర్వాత ఏ మన మన ప్రభు కూడా అక్కడ తండ్రి లేడు తల్లి లేదు అతనికి ఎటువంటి వంశవాళ్ళు లేదు అతనికి బిగినింగ్ అంటూ లేదు ఎండింగ్ అంటూ లేదు ఆది అంటూ లేదు అంతం అంటూ లేదు శాశ్వత కాలంగా ఉండేవాడు అన్న విషయాన్ని అది జ్ఞాపకం అంటే ఏంటంటే మన లేవి కోత్రము అక్కడికి లేవియా కాలపు యాజకత్వము అక్కడికి ముగిస్తుంది అన్న విషయాన్ని చేస్తాడు దీనికి సంబంధించిన విషయము హెబిల్ రాష్ట్ర పత్రికలో అధ్యాయంలో మరి విశేషంగా జ్ఞాపకం చేస్తాడు ఏమనంటే షేము తొమ్మిదవ వాడు అయి ఉండాల అని అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఆ నేను రేపన మరి కొంత దీర్ఘంగా ఈ యొక్క క్రమానికి సంబంధించిన విషయాలు మనం చూపిస్తాం ఈ రోజుకి ఖచ్చితంగా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది టెక్నాలజీ డిస్టర్బెన్స్ ఉంది తర్వాత ఫోన్ కాల్స్ డిస్టర్బెన్స్ కూడా చాలా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన మరి కొన్ని డీటెయిల్డ్ గా నేను రేపటి చూపిస్తాను ముఖ్యంగా ఆ యొక్క వంశావళీలకు సంబంధించింది తర్వాత ఈ యాజకత్వం సంబంధించింది ఇప్పుడు ఉదాహరణకి ఆ నలుగురు రాజులకు సంబంధించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం సుతమ గుమ్మర రాజులతోనూ రాము వీళ్ళందరితోని ఎట్లయినా యుద్ధాలకు యుద్ధం జరిగిందనే విషయాలు మరొకసారి నేను రేపటి దీర్ఘంగా చూపిస్తున్నా పద్నాలుగో అధ్యాయం ఈ ఆది కాండం పద్నాలుగో దినం వాటికి సంబంధించిన మనం చూస్తాము ఆ పద్దెనిమిదవ వర్షంలో ఏ రీతిగా ఆ యొక్క మెల్కేసేదక్ విషయాన్ని మనం అక్కడ చూసినప్పుడు ఆ కనెక్షన్స్ అన్ని మనకు అర్థమైపోతాయి దాని తర్వాత షేముకు సంబంధించిన విషయాలు మరి కొన్ని దీర్ఘంగా చూస్తాం మనము అలాంటి అవకాశాన్ని ప్రభు ఏమ తప్ప మనకి ఎవరి ఇవ్వలేరు ప్రార్థం చేద్దాం పరశుధర వరువు తండ్రి మీకు వందాలనైనా మిల్కీసేది క్రమం గురించి మీరు మా తను తండ్రి నోవాహు ఎనిమిదవ వాడు అన్న విషయాన్ని అక్కడ మీరు తిరిగి చూపించిన ఈరోజు అవునైనా కానీ ఆది ఆదాం నుంచి వదులుకుంటే నోవో పదే వాడు కానీ ఎనిమిదవ వాడు ఎందుకైంది అన్న విషయాన్ని మీరు మాత్రం చూపిస్తున్నారు తండ్రి కాబట్టి ఆ యొక్క షేతు ద్వారా ఆ యొక్క యాజకత్వము ఆరంభమైన మీరు మాకు చూపించినారు చేతు తర్వాత ఆ యొక్క తగ్గిన వాళ్ళ పోల్చుకున్నప్పుడు నోవాహు ఎనిమిదో వాళ్ళని చాలా తేటగా బయటపడుతుంది ఇటువంటి విషయాలని మరిసారి మళ్ళీ మక్ చూపించినందుకు మీకు ఎంతో బాధనాలు తండ్రి వీటిని జాగ్రత్తగా పరిశీలించలేక సహాయపడండి తండ్రి ఆ నోవా తర్వాత తండ్రి మళ్ళీ ఆ యాజకత్వం టెంపరీగా ఆగిపోయినట్లు మీరు మాకు చూపిస్తున్నారు కానీ అబ్రహాం కాలంలో మీరు మళ్ళా తిరిగి ఆరంభించినారు మీరు అబ్రామణకు మొట్టమొదటిసారి కనిపించినప్పుడు ఆ యాజకత్వం శాశ్వతమైన యాజకత్వం అని మీరు మాట్లాడనారు లేవి యాజకత్వం అశాశ్వతమైంది ప్రభా అది ముగించాల్సిందే ఒక రోజు కాబట్టి నైనా ఈ రోజు కూడా దాన్ని తిరిగి బయట తీసుకొస్తారు వాళ్ళు అక్రమం నా లేరు ప్రభా అక్రమం చేయవల నా దగ్గర నుంచి మీరు వెళ్ళిపోని మీరు అంటున్నారు నైనా ఎండ్ టైమ్ లో సర్పంలో తేలిపస్లో పర్లో కలిసి పోలేరు ప్రభావ అటువంటి విషయాలతో మీరు మా తను మాట్లాడినందుకు నీకు ఎంతో ప్రతి విషయంలో మీకే అంగీకారంగా మేము వదిలాగా నడిపించి మీరు ఆక్రమర్శలు పరచుకోమని ఏ సుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి గారు స్తోత్ర ప్రభావ పరిశీద గొప్ప దేవ సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడ గొప్ప దైవానికి వర్ణాని సయ్య మహిమా సర్వీప దైవానికి శృతుడి స్తోత్రమైన గొప్ప దేవ ఇక మధ్య కాల సమయంలో ప్రభావ మీ వాక్యం మీద మీరు మాత్రం మాట్లాడిన గురించి మీరు మాత్రం మాట్లాడుతున్న నా దేవా నీకు వందాలు ఇస్తాయా ఆ క్రమం మేము ఏ రీతి అర్థం చేసుకోవాలా మేము మెలిసిసేసే క్రమంలో ఏ రీతిగా ట్రాన్స్ఫామ్ కావాలనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ లేవి క్రమం నుంచి మమ్మల్ని మెలికిసేదే క్రమంలో రావాలనే విషయం కొత్త నిబంధనలు మీరు మాకు చూపించినారు ఆది కాండము పద్నాలుగు అయితే ప్రభావ నా తన ఇసు ప్రభావ మొట్టమొదటైన ఆిక ముందే అది ఆరంభమైనట్టు మేము చూస్తున్నాం ప్రభావ నా దేవా నా గొప్ప దేవుడు వేస్తాయా నీకు వందాలి ప్రభావ ఆ ఇంకా మాకు దీర్ఘంగా వాటి మేము ధ్యానించాలా పరిశీలించాలి ఈసు ప్రభా మీరు మాకు సహాయపడనైనా ఇటు మేము అర్థం చేసుకోవాలి సంపూర్ణంగా ఎన్నో విషయాలు ప్రభావ అతన్ని ఆనొక్క విషయంలో కూడా ప్రావా అతను ఎనిమిదో ఎనిమిదో వాడని ఉంది ప్రావా అక్కడ పదివాడవాడి ఉంది ప్రావా కానీ అది ఎనిమిదో వాడ ఏంటో అనే కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ బైబుల్ నుంచి మేము మాకు చూపిస్తున్నప్పు అన్నిటి మేము జాగ్రత్తగా భద్రపరచుకోవాలా వాటి మీరు రాసుకోవాలి ప్రాభ మమ్మల్ని హేతువాడి ప్రతి ఒక్కరికి ప్రభావ సాత్వికంతో తగ్గింపు జీవితంతో సమాధానం చెప్పాలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా కాబట్టి వీటి మీరు నేర్చుకోవాలి మరుదేళ్ళు భద్రపరచుకోవాలి వాడిని విశదీకరించి అనేకులు మేము ప్రకటించాల ప్రేమతో అలాంటి ఆత్మను మాకు అనుగ్రహించిన పరిశుధాత్మిక దయచే నయనానికి అన్నా వాకింగ్ అర్థం చేసుకోవాల ప్రభావ బహు దీర్ఘంగా మేము ధ్యానించలాగన మీరే మాకు సహాయకులుగా నడిపించడానికి అదిష్టమైన గొప్ప దేవ వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపరిచని ప్రభావ విజృంభిస్తున్న ప్రభావ ప్రతి బిడని ప్రభావ చేసుకొని స్వస్థపచ్చని ప్రవాల పాపం క్షమించండి మీతో ఆకర్షించుకొని ప్రతి ఒక్క బిడని ప్రభావ ఆసుపత్రి ఎంతో మంది ప్రభావ కొట్టుమిట్లాడుతున్నాను ఆయన ప్రతి ఒక్క బిడ మీరు ప్రస్తాపరచండి బలపరచండి అదే వాళ్ళ జీవితాలు మీరు సమర్థించుకోవాలన్నా ప్రతి బిడ మీరు ఆకర్షించుకోండి అయినా ఆ రీతిగా వ్యాక్సిన్ భారించ అనేకలు మీరు కాపాడని ప్రభావ వ్యాక్సిన్ తిన ప్రభావం ఇంకా ఎంతో మంది ఏర్పడతాడని చూస్తున్నాం ప్రభావ నేను వాటి భారపడుకోవడం మమ్మల్ని కాపాడండి గొప్ప జనం అంతా కాపాడండి రాబోయే దినాలు ఇంకెంతో భయంకరంగా ఉంటే ప్రభావం మీరు మాకు చూపించారు ప్రతి దశలో మేము జాగ్రత్తగా ఉండాలా మీ శక్తిమంతుల మీద నిలబడాలా ప్రభావ ప్రతి శోధ మీరు జయించాలా ప్రాభ మరియు విశేషంగా ప్రాభ మేము పాటిస్తూ అనేకులు ఆ క్రమంలో మేము తీసుకొని రావాలా అలాంటి సేవా జీతులు మమ్మల్ని అందరూ నడిపించడానికి ప్రార్థిష్టమైన ఆరోగ్య పాల్గొన్న ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాలను ఆశ్రవదించండి ప్రతి చోటి మీ కొరకు శాసన పెట్టుకున్న పిల్లల మీ ప్రొటక్షన్ మీకు కాకుండా ఇచ్చింది రక్షించి మీరు కాపాడ మీ ప్రొటక్షన్ మాకు అందరికి ఇంకా ఎంతమంది రాలేదు వీళ్ళు మీరు జాపంకం చేసుకుని బలపరిచి నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప శాసనమైన ఈ దిన సాయం నడిపించండి మీ కృపణ నూతన అభిషేకంగా ఇచ్చేసి ప్రతి చోట మీ కురులకు ఆశలు పెట్టుకొని మీరు ఆ కుర్మలన్న సిద్ధపరుచుకోమని మన ప్రవైన క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ శరదా కాలంతో ఎండుగాక ఆమెన్ సరే మళ్ళీ ప్రైజ్ లాడట